ఐదు వందల అరవై నాలుగవ కీర్తన ఓహో నిలిచినదియే శ్రీహరి సాకారింతనము పంచమవేదపు పద్మాక్షునామము అంచబాపర ఔషధము పంచల పీతాంబరు శరణాగతి ముంచిన అజ్ఞానమున కుదీపము విందుల కుడుపులు విష్ణు కీర్తనము చందపు వైకుంఠము సంబళము పొందు నచ్చుత పూజించు పూజలు కిందట నిచ్చనలు కట్టిన ముడుపగు ఘనకృష్ణ భక్తి ముట్టిన పాప విమోచనము ఇట్టే శ్రీవేంకటేశ్వరు కృప ఇది పట్టిన వారికి బలువగుకొమ్మా